సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా ఊరకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి కోరేటి అపరాధాలు కొన్ని వేసి నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంట దూరు వేసే దోషమెవ్వరిదయ్యా మనసు చూడ వలసి మాయలు నీవే కప్పి జనులకు విషయాలు చవులు చూపి కనుగుంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి ఘనము సేసేవు ఇందుకర్తలెవరయ్యా ఉన్నారు ప్రాణులెల్లా ఒక్క నీ గర్భములోనే కన్న కన్న భ్రమతలే కల్పించి ఇన్నిటా శ్రీవేంకటేశలిదివి మమ్మునిట్టే నిన్ను నన్ను నించుకుంటే నీకే తెలుసునయ్యా